అంత షాడో వెల్ నో రియాలిటీ టు దాట్ మర్త్యా అసి తర్వాత ఈ తిల్యభావం మూలంగా సంసార ధర్మాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి చూడండి మీరు ఒక వ్యక్తిని అవ్యక్తము వ్యక్తము వ్యక్తి అని చెప్పాను మీ అందు మీరు ఒక వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే ఆరోపించుకున్నారో మీకు చుట్టూ అందరూ వ్యక్తులే కనపడతారు వాస్తవంలో వ్యక్తిత్వాలు లేవు వ్యక్తిత్వం యథార్థం కాదు అయితే మీరు ఓపెన్ మైండ్ తోటి విని ఆలోచిస్తానంటే నేను మీరు విని ఆలోచిస్తానంటే చెప్తా మీరు విని ఆలోచించటానికి సందేహం డౌట్ ఉంటే నేను చెప్పేది కూడా చెప్పను జీర్ణం సుభాషితం నా మంచి మాట నా కడుపులోనే జీర్ణమైపోతుంది నేను పైకి తీసుకుంటాను మీరు యు సే యు ఆర్ ఎర్సన్ నేను ఫలానా వ్యక్తిని అని చూడండి మీ వ్యక్తి యొక్క ఆ వ్యక్తిత్వము అంటే ఆ వ్యక్తి ధనము వ్యక్తి ఉండే లక్షణము ఆ వ్యక్తిత్వము నాకు ఫౌండేషన్ ఏమిటంటే మెమొరీస్ అండ్ హ్యాబిట్స్ అంటే మీకున్న స్మృతులు తర్వాత మీకున్న అలవాట్లు ఈ అలవాట్లని అంటే పొద్దున కాఫీ తాగడం అలవాటు అలా అనుకుంటారు కూడా ఆయనకి లేవగానే కాఫీ అలవాటు అండి అంటే అది ఒక వ్యక్తిత్వంలో ఒక ప్రధానమైన అంశం తెల్లవారుసాల్లో లేచి టీ తాగేస్తాడు అది వ్యక్తిత్వంలో ఒక ప్రధానమైన అంశం ఆయన కోప్పడం అలవాటు అంటే వ్యక్తిత్వంలో ప్రధానమైన అంశం సో ఈ విధంగా ఈ హ్యాబిట్స్ అన్నీ కలిసి తర్వాత నేను యుఎస్లో దృష్టాంతం చూపించా అది వాళ్ళు చాలా తెచ్చుకున్నారు ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ దృష్టాంతం గురించి వాళ్ళు చెప్తుంటే ఓహో ఎంత బాగుందా నేను కూడా అనుకున్నాను మీకు కూడా గుర్తిస్తా దృష్టాంతం ఎనీవే ఆ దెన్ మెమొరీస్ మెమరీస్ ఏమిటి నేను ఫలానా ఊళ్ళో పుట్టాను అరే నువ్వు పుట్టలే పుట్టలేదని తెలుసుకోవా అంటే నేను ఫలానా ఊళ్ళో పుట్టాను అంటే పుట్ట ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు మా ఊళ్ళో దేవాలయం ఉందండి మీరు రండి మీకు మీకు చూపిస్తాను మీ ఊళ్ళో దేవాలయానికి రావడం ఎందుకు ఈ ఉన్న దేవాలయాలు చాలా మేము గుట్టి పెరిగిన ఊరది అక్కడ దేవాలయం స్పెషల్ ఏమిటి స్పెషల్ అక్కడ దేవుడు మా దేవుడు అదే నువ్వు ఇన్ ఎవరీ లెవెల్ యూఆర్ క్రిస్టలైజింగ్ యువర్ సెన్స్ క్రియభావంలో పడిపోవట్లేదు సో ఈ చిల్యభావం అంతా కలిపి కట్టగట్టి ఇట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ మెమరీస్ అండ్ హ్యాబిట్స్ ఏమంటే ఏ పర్సనాలిటీ విచ్ ఈస్ ఎంటైర్లీ మేడప్ ఆఫ్ మెమరీస్ అండ్ హ్యాబిట్స్ వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఇట్ it ఇస్ ఇట్ రియల్ కెన్ ఇట్ బి రియల్ ఇట్ కెన్ నెవర్ బి రియల్ సో మీరు ఎప్పుడైతే మీ స్వరూపాన్ని తెలుసుకుంటారో అప్పుడు ఈ పర్సనాలిటీ ఇట్ విల్ జస్ట్ వ్యానిష్ దేవు శ్రీరామకృష్ణు గారి దృష్టాంతం ఈ ఉప్పుతో చేసిన బొమ్మ ఉప్పు బొమ్మ సాల్ట్ డాల్ ఈ బొమ్మ సముద్రపు లోతు తెలుసుకుందామని దానికి ఒక కోరిక పుట్టింది అలాంటి కోరిక పుట్టకూడదు ఆ కోరిక పుడితే అది ఖర్చు సముద్రపు లోతు తెలుసుకుందామనే కోరిక పుట్టకూడదు చక్కగా ఉప్పు బొమ్మ అది చక్కగా గూట్లో కూర్చుని హాయిగా విశ్రాంతిగా అలా కూర్చుని ఆ ఉప్పు బొమ్మ ఉప్పు బొమ్మలాగే మిగిలి ఉంటుంది దానికి సముద్రంలో తెలుసుకున్నామనే కోర్చు కోరిక పుట్టి సముద్రంలో మునక వేసింది ఏమవుతుంది ఆ ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగిపోతుంది అదేవిధంగా నేను ఫలానా వ్యక్తిని అనే ఒక కియభావంతో మీరు జీవితాన్ని ఆరంభించి కర్తృత్వాలు భోక్తృత్వాలతోటి ఆ కియభావం మరింత బలపడుతుంది ఆ కర్తృత్వ భోక్తృత్వాలను ఎత్తిమీద వేసుకుని సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ ఎప్పుడైనా మీకు కొంత వివేకం ఉద్బుద్ధమై శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అనేటువంటి ఒక జిజ్ఞాస కలిగి మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అదిగో ఆ ఉప్పు బొమ్మకి పట్టిన గతే మీకు ఉప్పు బొమ్మ సముద్రంలో ఎలా అయితే విలీనమైపోయిందో విలీనమైపోయి ఏమైపోయిందో లేకుండా పోయిందా లేకుండా పోయిందా సముద్రమే అయిపోయిందా లేకుండా పోయింది అంటే బౌద్ధవాదం అవుతుంది క్షణిక విజ్ఞానవాదము శూన్యవాదము అవుతుంది లేకుండా పోవడం సముద్రమే అయిపోతే అది అద్వైత వేదాంతం కాబట్టి అది సముద్రమే అయిపోయింది అది ఆ ఉప్పు బొమ్మ మీరు ఆ పూర్ణ పరబ్రహ్మ సో ఎనీవే అది ఆ పర్సనాలిటీ ఆ అనేది ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ సో తర్వాత పర్సనా మీరు వ్యక్తి చూసారా ఆ వ్యక్తి యందు ఆ వ్యక్తిత్వంలో వాస్తవికత ఏమీ లేదు నెక్లెస్ అని మీరంటే ఆ నెక్లెస్ యొక్క డిజైను దాని షేపు దాని సైజు దాని మెరుగు వాటిల్లో వాస్తవికత లేదు మరి వాస్తవికత ఎక్కడ ఉన్నది యథార్థత ఎక్కడ ఉన్నది దాని మూలము దాని సాధమైన బంగారంలో ఉంది యథార్థత అలాగే మీ వ్యక్తిత్వంలో అహం అహం బ్రాహ్మణ అన్నారు అనుకోండి ఆ బ్రాహ్మణ అనే ఎప్పిచెట్టుందే ఆ విశేషణ దాంట్లో వాస్తవికత లేదు అహం పంజాబీ దాంట్లో లేదు నేను తండ్రిని కొడుకుని పుట్టాను గిట్టుతాను నేను ఇది నేను అది వాటిల్లో వేటిల్లోనూ వాస్తవికత లేదు నేను ఫలానా ఫలానా ఫలానా వేటిల్లోనూ వాస్తవికత లేదు వాస్తవికతే మీకు కావాలంటే నేను పట్టుకుంటే నేను పట్టుకోవాలి నేను పక్కన పెట్టే విశేషణాలన్నిటినీ విడిచిపెట్టేసి ఒక్క నేను పట్టుకుంటే ఆ నేను విలీనమైపోయి మీరప్పుడు వాస్తవికతలోకి అడుగు పెడతారు ఆ నేను యొక్క మూలమైన సచ్యత్యే వాస్తవ స్వరూపం సో ఓ మైత్రేయి నీవు కిలయభావాన్ని పొంది ఉన్నావు మర్త్యా మర్త్యురాలవైనావు ఏం దురదృష్టం అండి స్వరూపుడు మర్త్యుడై ఉన్నాడు పువ్వులు అమ్మిన చోట కట్టెలు సో వీడు అమృత స్వరూపుడు పుట్టుక మరణము లేనివాడు నేను పుట్టాను అని అనుకుని చచ్చిపోతాననే భయంతో బతుకుతో షాడో లైఫ్ లీడ్ చేస్తూ సత్యానికి పూర్తిగా కనుమరుగైపోయి వీడు మోర్టలై కూర్చున్నాడు ఉపనిషత్తుల యొక్క పఠనం యొక్క ప్రయోజనం ఏమిటంటే మృత్యోర్మ అమృతంగమయ తీయంబ మంత్రం దొరుకుతాడు దాన్ని జపం ంబిజ మహేష్ కంధం దృష్టివర్ధనం ఉల్వాకము వబంధనా మృత్యోర్ముక్షియ మామృత అని అది ఎందుకు జపం చేస్తాడంటే డెబ్బై ఏళ్ళకి చచ్చిపోతానేమో ఎనభై ఏళ్ళు బతకాలని జపం చేస్తాం ఏమంటే ఏళ్ళు బతకడానికి వదిలే ఎనభై ఏళ్ళు బతికాడు అనుకోండి ఏమవుతుంది ఇంకో పదేళ్ళు డాక్టర్ల చుట్టూ తిరగడం ఇంకో పదేళ్ళు ఇంట్లో వాళ్ళని నాకు కాఫీ వండరా టీ వండదా అని ఇబ్బంది పెట్టడం ఇంకో పదేళ్ళు వాళ్ళ మీద విసుక్కోవడం ఇంకో పదేళ్ళు వాళ్ళ విసుక్కున్నప్పుడు కించ చిన్నము చిన్నపుచ్చుకోవడం ఇంకో పదేళ్ళు చచ్చిపోతానేమో అని భయంతో బతకడం ఇంకో పదేళ్ళు చిన్న కాలపు స్మృతులు తెచ్చుకుని మనస్సు పాడు చేసుకోవడం ఇదేమి వింది కదా అంతకంటే ఇంకేముంది ఇంకో పదేళ్ళు నువ్వు ఏమిటి నెత్తికో నెత్తికి ఏమిటి తెచ్చుకున్నట్టు దట్ ఈజ్ నా ఆ మంత్రాన్ని ఇంకో పదేళ్లు బతకడం కోసం కాదు పారాయణ చేయాల్సి ఎవరికి చెప్తారు మీరు లోకం బుద్ధిది జీర్ణమంగే సుభాషితం ఎవరికి చెప్తారు మీరు ఈ మాట ఇంకో పదేళ్లు బతకడం కోసం మొత్తం ఊర్లో వాళ్ళందరూ జపాలు చేస్తూ ఉంటారు వాడు జపం చేయడం కాకుండా నలుగురిని పెట్టి దక్షిణలు ఇచ్చి జపం చేస్తాడు భయ ఇంకో పదేళ్ళు బతకడం కోసం అదే మంత్రం దాని ముఖం చూడండి మీరు పుర్వాదుకమేవ బంధనాథ మృత్యోన్ముక్షీయ మా అమృతాత్ నేను మృత్యువు నుండి విముక్తిని పొందాలి అని అని వీడు అనుకున్నా నువ్వు మంత్రం జపం చేస్తే మృత్యువు నుండి విముక్తి కలుగుతుందా వీడు వీడు వీడు మృత్యువు నుండి విముక్తి కలుగుతుందా ఇంకో పదేళ్ళు బతికాలు ఉన్నాయి అప్పుడు ఏమవుతుంది అప్పుడు వెయ్యి జపన్ చేశాడు రోజుకు వెయ్యి జపం చేశాడు ఇంకో పది బతికాడు ఇప్పుడు రోజుకు పదివేలు జపం చేశాడు ఏమవుతుంది పోనీ ఇంకో ఐదేళ్ళు బతికాడు ఇప్పుడు రోజుకి లక్ష జపం చేశాడు ఎంతకాలం బతుకుతాడు అసలు దాని ప్రయోజనం అది కానే కాదు దాని ప్రయోజనం ఏంటంటే మృత్యోర్మ అమృతం గమయ అది ప్రయోజనం మృత్యువుని వాయిదా వేయడం వల్ల ఏం అదిందండి మృత్యువుని వాయిదా వేసి మీరు సంపాదించేది లాభం ఏం లేదు అమృతత్వాన్ని సంపాదించాలి అది సో అది ప్రయో అది శాస్త్రం యొక్క ప్రయోజనం కాబట్టి ఈ వ్యక్తిత్వం అనేది ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ మోడ్ ఆఫ్ థింకింగ్ ఇట్ ఈస్ ఐఎమ్ సచ్ అండ్ సచ్ పర్సన్ అన్నది ఇట్స్ ఏ మోడ్ ఆఫ్ థింకింగ్ అంచేతనే వెన్ యూ థింక్ యూ ఆర్ సచ్ అండ్ సచ్ పర్సన్ వెన్ యూ డోంట్ థింక్ యూ ఆర్ నాట్ ఎ పర్సన్ ఇట్ ఆర్ అది కిల్లభావము ఈ కిలయభావం వల్ల నేను మరి చూడను జన్మ మరణములు నాకున్నాయి ప్రారంభిస్తారు నాకు జన్మ ఉన్నది నాకు మరణం నేను ఈ జన్మ మరణాల గురించి చెప్పి విసిగిట్టిపోయాను నేను ఇంకా అయినా చెప్తూనే ఉన్నా ఎందుకంటే నాకు వచ్చిన డైకాతమేంటి నాకు వచ్చినటువంటి వైరుధ్యం ఏమిటంటే వేదాంతం అంటే ఇదే వేదాంతం అయితే లోకంలో ఇది తప్ప మిగతాదంతా వేదాంతం పేరుతో చలామణి అవుతూ ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే వేదాంతం అంటే ఫలానా ఫలానా కర్మలు చేసి ఫలానా ఫలానా కోరికలు తీసుకోవడం అనుకుంటారు కన్నీ వినివి అది వేదాంతం అనుకుంటారు అక్కడ ప్రవేశించి అది కాదురా వేదాంతం అని చెప్తూ ఉండాలి ఇదో ప్రారంభం జన్మ మరణ అచనాయా పిపాసెన్ యూ వీక్ డిస్ ఆకలి దప్పికలు నీవి కావు ఈ మాట ఎలా ఉంది ఇది ఈ మాట అన్నవాడిని ఎరగడ్డలో పడయాలా అక్కర్లేదా ఆకలి దప్పికలు నేమి కావు ఇప్పుడు కూడా ఆకలి నాది దప్పిక నాది అనేది ఆ అజ్ఞానం నుంచి బయటపడుకోవాలి ఆకలి ఉంది దానికి చికిత్స చేయ ఆకలిని రోగం అన్నారు శంకరులు సో క్షుద్ వ్యాధిష్ట ఆకలి ఆకలి ఒక అదొక రోగం రోగం అంటే రోగం అంటే ఏమిటి మీకు జ్వరం వచ్చిందనుకోండి ఏమనిపిస్తుంది పేడ కలుగుతుంది ఆకలి వేసినప్పుడు ఏమవుతుంది పేడ కలుగుతుంది కాబట్టి పేడను కలిగించుటా అనే లక్షణాన్ని బట్టి దాన్ని రోగము అని దానికి నామకరణం చేశారు రుజ అంటే పేడ రుజా నుంచి రోగం వచ్చింది జా అవుతుంది చుహో కుహు జా అవుతుంది దాని గురించి మీరు చింత చేయొద్దు సో గాయ జా అంటాడు గాయ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు అని అనుకోద్దు జా గా అవుతుంది జాకరటంలో సో సో ఉకారం ఓకారం అవుతుంది గుణం పుగంతుల భూపదశించ గుణం వచ్చి ఉకారం ఓకారం అవుతుంది సో చుహో కుహో ఆ జా గా అవుతుంది రోగం సో పేడ సో ఆకలి వేసింది అనుకోండి పేడ తలపోటు వస్తే పేడ తలపోటు వస్తే ఏం చేస్తారు ఏదో టైరినాల్ టాబ్లెట్ వేసుకుంటారు పీడ పోతుంది చికిత్స ఆకలి వేస్తే ఏం చేస్తారు దీనికి అప్పుడు ట్యాబ్లెట్లే వేసుకుంటారు ఆ ట్యాబ్లెట్లకి ఇడ్లీలు అని పేరు మన వాళ్ళు ట్యాబ్లెట్లని ఇడ్లీలు అంటారు కానీ పేరు పొద్దున్నే అవన్నీ ట్యాబ్లెట్లు ఎవరు దొరుకుతాయా పేరు అంటారు చాలా తెలివైన ట్యాబ్లెట్లు ఎవరైనా దొరుకుతాయా అంటే ఇడ్లీలు ఎవరో దొరుకుతాయా ఇడ్లీ టిఫిన్ మంచి టిఫిన్ కూడా ఎందుకంటే స్టీమ్ ఫుడ్ ఇట్స్ ఎ గుడ్ టిఫిన్ సో అంటే ఆకలి ఎందు నాది నేను నాది అనే అభిమానం ఉండకూడదు ఆకలిగా ఉన్నది దీనికి చికిత్స కొంత తిండి దీనికి పారేస్తే ఫ్లూయల్ కొంత పారేస్తే దీనికి ఇప్పుడు కారులో వెళ్తున్నారనుకోండి ఆ నీడులు రెడ్ వైపు చూపిస్తుంది ఈ ఈ వైపుకి రెడ్ వైపు చూపిస్తుంది ఎవరు దీని మొహం ఇచ్చా ఇది రెడ్ ఎక్కడో అక్కడ ఆపండుగా ఒక దీన్ని కొంత ఫ్యూయల్ పోసి మళ్ళీ వైపు చూపిస్తే అమ్మయ్యా అయిపోయి మళ్ళీ ఆ కాకు తోలుకుంటూ పోవచ్చు అలాగా దేహాన్ని ఆ విధంగా చూడాలి ఆకలి దక్తికల ఎందు నేను నాది అనే అభిమానం ఉండకూడదు సో చూడండి ఎంత పనుందో మనం ఉందో మనం చేయాల్సిన పని చాలా ఉన్నది సో అశనాయ పిపాస ఆది సంసార ధర్మవతి ఆదికి నేనేదో రాసుంటాను ఆదికి ఏదో పెట్టుంటాను ముసలిధనము మొదలైన అది ముసలిధనమే యాడ్ చేశాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే ఇంకా ఏదైనా యాడ్ చేయొచ్చు ముసలిధనం యాడ్ చేశాను ఆ టైంలో ఎందుకంటే వేదాంతం చదువుకునేవాళ్ళు వృద్ధాప్యంని జై వృద్ధాప్యం వల్ల కలిగే శారీరక మానసిక పీడ నుండి కొంతైనా విముక్తిని పొందగలిగే ఛాన్స్ ఉంది తర్వాత నేను ఒక చూడండి మీకు స్వర్గానికి పంపిస్తాను మీరు ఇచ్చేస్తే స్వర్గానికి వెళ్తారు లేకపోతే ఇంకో తోటకి వెళ్తారు అంటే ఈ డోంట్ బాదర్ టూ మచ్ అబౌకెట్ మీరు కావాలంటే చేసుకోండి గృహస్థులుగా మాత్రం కర్మ చేసుకునే అవకాశం ఉంటుంది చేసుకోవచ్చు మీరు స్వర్గానికి వెళ్ళొచ్చు ఇప్పుడు ఓంకారం జపం సాధువులు కూడా సన్యాసులు కూడా వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగకపోతే స్వర్గానికే పోతారు అలాగే చెప్పింది శాస్త్రం కాబట్టి స్వర్గం అనేది శాస్త్రాధీనం కదా శాస్త్రం మీద ఆధారపడాల్సిందే తప్ప మీరు నేను ఇదేమేమి చూసొచ్చి చెప్పి ఇదేమీ కాదు కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే చేసుకోవచ్చు దానికి ఏం పర్వాలేదు కానీ యూ పే అటెన్షన్ టు ది ప్రజెంట్ భవిష్యత్ మాట యూ టేక్ కేర్ ఆఫ్ దాట్ బట్ పే అటెన్షన్ టు ది ప్రజెంట్ ఓల్డ్ ఏజ్ వస్తుంది ఈ ఓల్డ్ ఏజ్లో యూ షుడ్ నాట్ బికమ్ ఎ న్యూసెన్స్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు అదర్స్ ఎప్పుడు కూడా తనకి తాను ఏ మేరకు న్యూ సెన్స్ అవుతాడో అదే మేరకు ఇతరులకు కూడా న్యూ సెన్స్ అవుతాడు ఇవి రెండు వేరువేరేం కావు ఇది ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి ఉంటుంది సో అయితే అలాగా ఇన్సూరెన్స్లు తీసుకుంటే డబ్బులు పోగొట్టుకుంటే ఆ పరిస్థితి తప్పిపోతుందేమో అనుకుంటే అంత పొరపాటుదే ఇంకొకటి లేదు మనిషి ఏమనుకుంటాడంటే నేను ఇన్సూరెన్స్ కట్టుకున్నాను ఇల్లు కట్టుకున్నాను నాకు భరోసా ఆ ధనము ఇల్లు వాటి యొక్క భరోసా మీద నేను వృద్ధాప్యాన్ని జయించగలుగుతాను అనుకుంటాడు ఇంకోహడనుకుంటాడు నా కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ నా చుట్టూ ఉన్నారు నాకు వీళ్ళందరూ చూస్తారు అనే భరోసా మరొకటి పెట్టుకుంటాడు ఇంకోహడు అనుకుంటాడు నేను ఈ యజ్ఞం చేశాను ఆ యాగం చేశాను వేదాలు వెల్లించాను ఉపాసనలు చేశాను కాబట్టి ఆ దేవి నన్ను కాపాడుతూ ఉంటుంది అని ఏదో అలాంటిది ఏదో భరోసా ఇంకొకటి పెట్టుకుంటాడు సో ఈ దేవి భరోసా అనవసరంగా పెట్టాను నేను పెట్టున దృష్టాంతంలో అది పెట్టకుండా ఉంటే సరిపడేది మీతారు ఉంటే సరిపడేది ఏదో ప్రవాహంలో అలా వచ్చింది కాబట్టి చూడండి ఈ భరోసాలు ఇవన్నీ కూడా నిలబడి భరోసాలు మీకు ఒకే భరోసా ఒకే పట్టుకుని ఒకే దాన్ని పట్టుకుని మీరు జరామరణ మోక్షాయ మాశ్రిత్య జతంతియే అని ఎనిమిదో అధ్యాయానికి ముందు ఏడో అధ్యాయం చెతజీని శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి వృద్ధాత్యాన్ని జయించేటువంటి ఒకే ఒక భరోసా ఏమిటంటే ఆత్మనిష్టభావాన్ని న్యూట్రలైజ్ చేసుకుని ఆత్మనిష్టగా ఉంటేనే వాడు వృద్ధాత్యాన్ని జయించగలుగుతాడు ఈ ఉపాసనలన్నీ కూడా అక్కడికి దారి తీస్తే అవి తమవంతు వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించినట్టు లెక్క ఒకవేళ ఉపాసనలు అక్కడికి దారి తీయలేదనుకోండి అప్పుడు ఉపాసనల మీద భరోసా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఏదో కొంత ఉపాసన చేసిన కారణంగా కొంత మనోబలం ఉంటే ఉండొచ్చు కానీ ఆత్మనిష్ట తప్ప మరొక ఉపాయం లేదు ఆత్మనిష్ట లభిస్తుంది అంటే మీకు కేవలము ఈ కిలభావాన్ని నెగ్లెక్ట్ చేయడం మూలంగానే లభిస్తుంది సో దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది ఈ సంసార ధర్మములు నాకు గలవు అని నువ్వు అనుకుంటున్నావు ఇదంతా కూడా అజ్ఞానం చేత వచ్చిన కిల్యభావమే ఇంకా ఆ కిల్యభావాన్ని ఇంకా వర్ణిస్తున్నారు ఈ వర్ణన అయ్యేప్పటికీ మీరు నాకు మాట చెప్పాలి ఏమంటే స్వామీజీ మీరు తొలగించి చెప్తున్నవన్నీ కరెక్టే అని మీరు చెప్పాలన్నా ఈ వర్ణన పూర్తయ్యే నామరూప కార్యాత్మిక అలా అనుకుంటున్నావు నువ్వు ఈ నామరూపాలు నేనే అనుకుంటున్నావు ఈ దేహము నేనే అనుకుంటున్నావు కార్యము అంటే దేహము సో దేహము నువ్వు కాదు నామరూపములు నువ్వు కాదు కనుక సో ఆ రకంగా నామరూపాలు ఉంటాయి వాటిని వాటిని మనం పట్టు పనికట్టుకుని నిందించాల్సిందేమీ లేదు ఆ అభిమానం నెగిటివ్ అభిమానం అక్కర్లేదు పాజిటివ్ అభిమానం కూడా అక్కర్లేదు నామరూపాలకు అతీతంగా పోవాలి నామరూపాలకి ప్రాముఖ్యం ఇవ్వకూడదు అలాగే కార్య దేహానికి దేహానికి కారుకి ఇచ్చినంత ప్రాముఖ్యమే ఇవ్వాలి అంటే కారు చెడిపోతే బాగు చేస్తారు తగ్గిపోతుంటే ఫ్యూజల్ పోస్తారు చక్కగా వాడుకుంటారు ఉన్న ఒక చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే డైబెటీస్కి హైదరాబాదు డైబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ది వరల్డ్ ప్రపంచంలో కల్లా ఎక్కువ శాతం డైబెటీస్ ఇండియాలో ఉన్నారు ఇండియాలో ఎక్కువ శాతం హైదరాబాద్లో ఉన్నారు తర్వాత మొన్న నేను కాకినాడ వెళ్తూ ఉంటాను అక్కడ పాఠానికి వెళ్తూ ఉంటే డైబెటీస్ క్లినిక్ అండి నేను ఆశ్చర్యపోయాను ఏమండి కాకినాడలో మా ముదేవో చిన్న తలపూటలు ఇలాంటి వాటికి రోగాలకి ఏవో మందులు ఉంటాయి డైబెటీస్ క్లినిక్లు వచ్చేసింది అప్పుడే కాకినాడకే అంటే వచ్చేసిందండి డయాబెటీస్ ఈజ్ ఏ వెరీ సీరియస్ ప్రాబ్లం ఒకప్పుడు ఏమవుతుందంటే అది మనం కావాలని మనం ఎంత శ్రద్ధగా ఉన్నా వచ్చి మీద పడిపోతుంది ఎంత ఆహార నియమో ఉన్నవాడికైనా ఇంకా అది ప్రారంభాజీనంగా వచ్చి పడిపోతుంది దాన్ని ఆపలేదు జెనటిక్గా వచ్చేస్తుంది కానీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అవుట్ ఆఫ్ టెన్ నైన్ కేసెస్లో డైబెటీస్ ఈజ్ లైఫ్ స్టైల్ డిసీజ్ ఆ డాక్టర్ ఎవరు చెప్తున్నారంటే మీరు ఎప్పుడూ కదులతో ఉండాలి మూమెంట్ కదులతో ఉండాలి నేను ఒకటి గమనించా మోకాలు నొప్పులు నా అనుభవం చెప్తున్నాను మీకు అనుభవం కాబట్టి కొంచెం అథారిటేటివ్గా చెప్పగలుగుతా మోకాలు నొప్పులు వచ్చినప్పుడు మీరు నడవడం మానేస్తే మోకాలు నొప్పులు స్థిరపడిపోతాయి ఏమండి దెన్ డయబెటీస్ దొడ్డి ద్వారానే డయాబెటీస్ వచ్చేస్తుంది బ్యాక్ డోర్లో డైబెటీస్ వచ్చేస్తుంది ఇది అందరికీ వర్తించకపోవచ్చు బట్ కొంతమందికైనా వర్తిస్తుంది కాబట్టి వర్తి ఎవరికి వర్తిస్తున్నారో వాటి దే లెర్న్ ఫ్రమ్ దిస్ అడ్వైస్ మోకాలు నొప్పులు వచ్చినప్పుడు కొంచెం ఓపిక మామూలుగా ఎంత నడక నడుస్తున్నారో అంతా నడిచేస్తూ ఉండాలి తగ్గించకూడదు అప్పుడు ఏమవుతుందంటే మోకాలు సెట్ అవుతాయి తర్వాత డైబెటీస్ రాకుండా ఉంది ఎందుకంటే పెద్ద వయస్సు రాగానే వీడు మోకా రెండు మూడు పొరపాట్లు చేయకూడదు ఒకటి నడుము దగ్గర వంగిందా మోకాల దగ్గర వంగుతుంది త్రిభంగి అని నడుము దగ్గర వంగితే మోకాల దగ్గర వంగుతుంది బ్యాలన్స్ కోసం కాబట్టి నడుము దగ్గర వంగనివ్వకండి రోజు ఇలా నిటారుగా కొంతసేపు కూర్చుంటూ ఉండడం కొంచెం సూర్యనమస్కారం పాదహస్తాసనం అది చేస్తూ ఉండడం నడుము వంగనివ్వద్దు ఇలా నిటారుగా ఉన్నారనుకోండి మోకాళ్ళు నిటారుగా ఉంటాయి కొంచెం నడుము ఉంచితే ఏమవుతుంది మోకాళ్ళు వంగుతుంది కాబట్టి నడుము మోకాళ్ళు వంగనివ్వద్దు నిటారుగా ఉండడం అభ్యాసం చేయడం నిటారుగా నడవడం అభ్యాసం చేయడం ఇలా నడుము ఉంచి నడవడం నిటారుగా నడవడం కూర్చునేప్పుడు నిటారుగా కూర్చోవడం కదులతో ఉండడం ఆ పని దేహం మీద మమకారం ఉండకూడదు దేహానికి మారము మప్పడం చేయకూడదు దాన్ని అలా ఎప్పుడూ యాక్షన్లో పెడుతూ ఉంది చక్కగా పని మనుషులను పెట్టేసుకుని అవి అక్కడి నుంచి అలా తుడు అది ఇంకోసారి తుడు అని అలా పని మనుషులకు ప్రమాయిస్తుంటే కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ పది మనుషులు వాళ్ళు విసుకుంటారో ఏదో వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుపోతారు వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు మనం రోగిస్తే వాళ్ళు ఉంటారు సో పని మనిషి ఎంత పని చేసిందో దానికి రెట్టింపు పని మనం చేయాలి ఒకవేళ పని మనిషి సగం పనిచేసి వెళ్ళిపోయింది అనుకుంటే మిగతా సగం మనం చేసుకోవడం పని ఇచ్చే డబ్బులు దానికి ఇచ్చాడు ఏదో రుణానుబంధం ఇచ్చి దగ్గర ఇచ్చేసి అదంతా అలా చేసుకుంటూ ఉండడం ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎనీవే నామరూప కార్యాత్మిక అక్కడ కదా అయింది అముష్యాన్వయ నౌ యూ కెల్ మీ ఆయన అంటున్నారు అముష్యాన్వయ మేము ఫలానా వంశానికి చెందిన వాళ్ళము అన్వయం అంటే వంశం కియ్య భావంలో పదేశారు దాన్ని టీకాగారుడు అంటాడు పరిచ్ఛిన్నా అభిమానం అన్నారు దాన్ని కూడా అముష్య అన్వయ పది కదా అముక వంశ్యేటి యావత్ కాబట్టి నువ్వు అస్తమానం ఈ వంశం ఆ వంశం ఆ వంశం ఈ వంశం అంటూ అభిమానం పెట్టుకోవద్దు అన్నాడు అనుష్యా పెట్టుకోకూడదు ఇప్పుడు ఎలా ఉండాలంటే సన్యాసులు ఉండాలనుకోండి మీరు మీరు చిన్మయ గ్రూపు మేము దయానంద గ్రూపు అనకూడదు అలా అనకూడదు సాధువులందరూ ఒకటే సాధువులందరూ ఒకటే కాదు మానవులందరూ ఒక్కటే అంటే కాదు ప్రాణులందరూ ఒక్కటే చూడండి మేము దయానంద గ్రూప్ మీరు చిన్న ఆనంద గ్రూప్ అంటే కిలయభావం సాధువులందరూ ఒక్కటే అంటే కిల్య భావం నుంచి మనం బయటపడ్డాం ఇంకో ఆ సందర్భంలో ఇంకో సందర్భంలో అది మేము మీరు గృహస్థులు అనుకోవడం మానవులందరూ ఒక్కటేనండి ఇంట్లో సాధువు ఏమిటి ఆ పోయిన ఉంటే ఏమైతే అందరూ ఒకటి బఫే పెట్టినప్పుడు ఆ ప్లేట్లు ఎవరో వాళ్ళు తీసుకోండి అంటే సాధువుల మీద ఎగబడతారు గృహస్థులు ఎగబడతారు వాటి ఫరెన్స్ ఇట్ కాబట్టి అనుష్యాన్వయ సో మేము యాజ్ఞవల్కుని భార్యను ఫలానా వంశంలో యజ్ఞవల్క్యు యజ్ఞవల్కుని యొక్క వంశంలో పుట్టాం మేము వైదికులం ఇది అది అని లేకపోతే మేము ఫలానా మూతుబరి ఆ గ్రామానికంటకి పెద్దకి మేము సంతానం మేము కొడుకులం కూతుళ్ళాం ఆ రకమైనటువంటి అహంకారాలు అది కిలయభావం మీరేమంత అహంకారం చూపిస్తారో అహంకారం చూపిస్తారు జనాల అహంకారాన్ని యాక్సెప్ట్ చేయరు మనం మేము ఫలానా వంశంలో పుట్టిన సాలెంట్ మీ వంశంలో చాలా మంది పెరుగుతుంది మేము అంటాడు ఎదరవాడు అప్పుడు ఏమైపోతుంది కాబట్టి ఎందుకంటే ఛిద్రాలు సర్వత్రా ఉంటాయి కాబట్టి అముఖం అలాగంటే అభిమానం పెట్టుకోద్ద అహమితి సో నేను ఫలానా వంశానికి చెందిన వాడము అనే అహంకారము అభిమానము పెట్టుకుంటే అది ఖిళ్యభావము సఖిల్య భావ అదే ఖిల్యభావము కిల్యభావము అనేది అంటే నేను ఫలానా నేను ఫలానా అనుకుంటే తప్పనమాట ఈ మాట లోకంలో మీరు చెప్పారనుకోండి వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు అదేటండి నేను ఫలానా కాబట్టి మరి ఇంకేమవుతాను అనే ఆర్గ్యుమెంట్కి వస్తారు కాబట్టి వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయకూడదు ఈ స్థితికి రావడానికి వాళ్ళు వేదాంతాన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళు ఉండాలి కదా కాబట్టి కిల్యభావం లైక్ నేను చెప్తూ ఉండేవాడిని జ్ఞానేనా ఆకాశ కల్పేనా అని వాండిక్యంలో సో ఆకాశమును పోలిన ఆ ఎరుక అలా ఉండాలంటే ఆ ఎరుకలో కిల్యభావాన్ని పెట్టకూడదు కిల్యభావం పెట్టకూడదు మీరు ఎరుగుదర భార్యాభర్త దెబ్బలాడుకుంటారు ఎలా దెబ్బలాడుకుంటారో తెలిసిన వంశం పేరు పెట్టి దెబ్బలాడుకుంటారు భార్యాభర్త భార్య కోపం వచ్చిందనుకోండి ఆ మీ వంశం వాళ్ళు అంతేనండి అంటున్నారు అంటే ఆయన మీ వంశం వాళ్ళు తక్కువ అని ఆయన చూడండి వంశం పేరు పెట్టుకుని భార్యాభర్త దెబ్బలాడుకుంటారు వంశం ఎక్కడుందండి భార్యాభర్త ప్రేమగా ఉంటే వంశం ఉందా వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద తిట్టుకుంటూ ఉంటే వంశం ఉందా అక్కడ వాళ్ళ అహంకారము వాళ్ళ కిల్యభావము ఉన్నాయి తప్ప వంశం ఎక్కడ ఉన్నది వంశం అనేది ఏమైనా ముఖం మీద అలా కాదుతూ ఉంటుందా లేకపోతే వేలాడుతూ ఉంటుందా ఏ ఎక్కడ ఉంటుంది అదంతా మీ మెమొరీలో ఉంటుంది మీ హ్యాబిట్లో ఉంటుంది ఆ కిల్యభావంలో ఒక ఇంట్రెన్సిక్ భాగం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే వీఆర్ సేయింగ్ యు ఆర్ నాట్ ది పర్సన్ వాట్ యూ థింక్ యువర్ సెల్ఫ్ టు బి తర్వాత దీని మీద కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు నేను ఫలానా అని మీరు అంటారు మీరు అన్ని సమయాలలో ఆ ఫలానా అవి ఉన్నారా ఆర్ యూ ఆల్వేస్ సో ఇప్పుడు రిచ్ మ్యాన్ ఉంటాడు డబ్బున్నవాడు ఉంటాడు డబ్బున్నవాడు నేను ఐఎమ్ రిచ్ అనే ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్లో ఉంటాడు ఐఎమ్ రిచ్ సో ఆ పర్సనాలిటీ ఐఎమ్ రిచ్ అనే పర్సనాలిటీ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఓన్లీ వెన్ ద రిచెస్ ఆర్ అండర్ కన్సిడరేషన్ వాడు ఆ రిచెస్ట్ని కన్సిడర్ చేస్తున్నప్పుడే ఉంటుంది ఒకప్పుడు రిచెస్ కన్సిడరేషన్ పక్కకి జరిగిందనుకోండి బుద్ధి ఎందు ఫర్ రీజన్ ఆ పర్సనాలిటీ ఉండదు ఇంకో పర్సనాలిటీ ఉండొచ్చు సో మీరు ఏ పెర్సన్ మీరు అనుకుంటున్నారో దాన్ని సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటారు యు ఆర్ కాన్షియస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆస్ సచ్ అండ్ సచ్ ఇప్పుడు ఉదాహరణగా నేనున్నా ఐ సే ఐఎమ్ ఏ సన్యాసి వెన్ వెన్ ఐఎమ్ సన్యాసి వెన్ ఐమ్ఐ సన్యాసి ఓన్లీ వెన్ ఐఆమ్ కాన్షియస్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ సన్యాసి ఆ సన్యాసి సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడే నేను సన్యాసి ఇప్పుడు బస్సు ఎక్కుతున్నాను అనుకోండి సపోజ్ బస్సు ఎక్కబోతున్నా అప్పుడు అరే జాగ్రత్త ఎక్కడ మొక్కలో ఏదో పెట్టకుండా అనే కాన్షియస్నెస్ ఉంటుందా అహం సన్యాసి అనే కాన్షియస్ ఉంటుందా ఏముంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళేప్పుడు కూడా ఆ స్వామీజీ రండి అంటాడు అంటే సన్యాసి కాన్షియస్నెస్ ఉంటుంది ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఇక్కడ అమెరికాలో బల చూపిస్తాడు దీని మీద పడుక్కోమంటాడు దాని మీద పడుకున్నారు ఏదో ఇన్స్ట్రుమెంట్ పట్టుకొస్తాడు గుడ్డే కొంచెం కొట్టుకుంటుంది ఎందుకంటే ఈ వైలెంట్ వైలెంట్గా ఉంటాయి ఏదో ఇన్స్ట్రుమెంట్ తోటి వాడు ఏదో ఎడ్డాస్ కోప ఏదో పెట్టి ఏదో వరకు లేక ఇలా కడ్ పైకి ఎత్తి చూడబడి కంటల్లో అప్పుడు ఏ కాన్షస్ ఉంటుంది అహం సన్యాసి కాన్షస్ ఉంటుందా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి దాని మీద ఉడకబెడతాడు ఉడకబెట్టి లోరు కొద్దిగా గట్టిగా తెరవా అంటాడు ఓ డెంటిస్ట్ నేను ఎంత తెరిచినా ఓపెన్ ఓపెన్ లెల్ ఎంత తెరిచినా ఇంత తెరవదా బాబోదే ఆ వాట చెప్పడానికి కూడా రాదు ఎందుకంటే వాడు లోట్లో ఎవేవో పెట్టి పెడతాడు కతారులు మూడు పట్టకారులు ఉంటాయి దాంట్లో అప్పుడు ఏ కాన్షియస్ ఉంటుంది ఆయన సన్యాసి అనే కాన్షియస్ ఉంటుందా ఉండదు అప్పుడు యూఆర్ నాట్ ఏ సన్యాసి అంటే ద టైం యూఆర్ సంథింగ్ కాబట్టి ఈ పర్సనాలిటీ అనేదాన్ని క్వశ్చన్ చేయాలి ఒక్కటే మాట మీకు స్మృతి పథంలో స్మృతులు చెలరేగినప్పుడే మీరు ఒక పెర్సన్ స్మృతులు చల్లారితే యుర్ నాట్ ఎ పర్సన్ కాబట్టి కాబట్టి ఒక ప్రశ్న వేసుకోవాలి మెమొరీ స్మృతి పక్కన పెట్టి వాట్ ఐ రిమెంబర్ యు రిజెక్ట్ అండ్ ఆస్క్ ది క్వశ్చన్ హూ I? మెమొరీ పక్కన పెట్టి హూ ఎంఐ అని ప్రశ్న వేసుకోవాలి మెమరీ పక్కన పెట్టి వేసుకోవాలి హూ ఎంఐ ఐఎమ్ ఐఎమ్ am a అది నాట్ లైక్ దాట్ బ్రాహ్మణ కాబట్టి కొనుమర ఒకటి ఐఎమ్ ది సన్ ఆఫ్ సోన్ షో నాట్ లైక్ దాట్ దట్ ఈస్ నాట్ ది వే టు డూ దాట్ అభ్యాస మెమొరీ పక్కన పెట్టాలి ఐఎమ్ సోన్ షో ఐఎమ్ సచ్ అండ్ సచ్ అనే సోన్ సోన్ అమరూపాలు సచ్ సచ్ అంటే క్వాలిటీస్ అవన్నీ మెమొరీ బేస్డ్ మెమరీ పక్కన పెట్టి కూ ఎంఐ మీరు ఎగ్జామిన్ చేయండి అప్పుడు ఏమవుతుందో తెలుసు మీకు ఆ క్లియర్భావం ఉండదు Question, it will be begging for an answer. There will be no answer. And you, you abide in that assalt to the whole world in the world type of thing. If you don't have that money, if you don't have that money, if you don't have that money, if you don't have that money, do not have your memory, do not have that money, do not have that money, కాబట్టి కిలభావం అనేది నిరంతరంగా ఉండదు ఒక క్షణం ఉంటుంది ఇంకొక క్షణం ఉండదు ఇప్పుడు వెనక పెద్దపులు తరముకొస్తుంద్రు అని ఎవడైనా అరిచాడనుకోండి వీడి కిలయభావం పోతుంది పరుగులు చేస్తుంది బాగా భయం వేసినప్పుడు కిలయభావం ఉండదు బాగా ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడు కిలయభావం ఉండదు నిద్రపోయినప్పుడు ఉండదు మెమొరీ లేనప్పుడు ఉండదు మనస్సు ఏదో వికారంగా ఉన్న అనేక సందర్భాలలో మీకు ఆ కిల్యభావము ఉండదు సో కాబట్టి ఒక మనిషి యొక్క ఉనికిని శంకరుడు తోట అంటారు ఒక మనిషి యొక్క ఉనికిని రెండు కింద డివైడ్ చేయొచ్చు అన్నారు ఉనికి వ్యక్తావస్థలో ఉనికి వ్యక్తిగా ఉనికి అంటే అన్నీ తెలుసు తెలివి రూపంగా ఉనికి వ్యక్తంగా ఉనికి తెలివియే ఉండుట ఆ ఉనికి ఉంటుంది ఒక వ్యక్తిగా అయిపోయి కిల్య భావాలని వ్యక్తిని వేసేసుకుని గడ్డైపోయి ఉండడం ఈ రెండు రకాల ఉనికి ఉంటుంది ఇప్పుడు మీరు ఇరవై నాలుగు టైం తీసుకోండి ఇంట్లో ఎనిమిది గంటలు నిద్రపోయారనుకోండి ఎనిమిది గంటలు మీకు ఇట్ ఈజ్ ఇన్పర్సనల్ ఎగ్జిస్టెన్స్ యూఆర్ నాట్ ఎ పర్సనల్ అది వ్యక్త వ్యక్తి యొక్క సత్త కాదది వ్యక్తి రూపమైన ఉనికి కాదు వ్యక్తి లేటప్పుడు ఎనిమిది గంటలు ఇక పదహారు గంటల జాగ్రత్త అవస్థలో అప్పుడప్పుడు వ్యక్తిగా ఉంటారు మీరు ఒక ఒక పది నిమిషాలు వ్యక్తిగా ఉంటారు మళ్ళీ ఇంకో పది నిమిషాలు వ్యక్తిగా ఉంటారు మధ్యలో రెండు మూడు నిమిషాలు వ్యక్తిగా ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి పొద్దున్న లేచారనుకోండి ఏమన్నా కాఫీ ఇవ్వండి నాకు నా పూజ అయిపోయింది కాఫీ పట్టుకురా అని అన్నారు వ్యక్తి కదా పూజ పూర్తి చేశాడు తర్వాత గృహ యజమాని ఇంటికి హెడ్ కాబట్టి కాఫీ అడుగుతాడు నేనేం అడుగుతాను నేనైతే కాఫీ పెట్టుకు తాగుతాను గృహ యజమాను అలా ఉండడు కదా గృహ యజమాన్ ఏం చేస్తాడు కాఫీ తీసుకురా నాకు టైం అయింది కాఫీకి అంటాడు అంటే పాపం ఇంట్లో ఆమె షీజ్ట్టు దాట్ అన్సో షీవిల్ క్విక్లీ ప్రిపేర్ అండ్ ద్వేషం కాఫీ కాఫీ తాగుతున్నప్పుడు వ్యక్తి కాదు వ్యక్తి కాదు కాఫీ అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్ చదువుతున్నాడు అనుకోండి అప్పుడు కూడా ఒక పార్టీ వాడైతే వ్యక్తి ఊరికే జనరల్గా చూస్తుంటే వ్యక్తి కాదు సాక్షిగా చదువుతాడు న్యూస్ పేపర్ అలా మా పార్టీ అంటే వ్యక్తే ఈ లోపల టెలిఫోన్ వస్తుంది వ్యక్తి అయిపోతాడు వాడు ఎవడో ఏదో అడుగుతాడు వీడు వ్యక్తి అవుతాడు కాబట్టి ఒక పర్సనల్ ఎగ్జిస్టెన్స్ వ్యక్తిగా ఉనికి వ్యక్తముగా ఉనికి వ్యక్తి కా కానీ ఉనికి ఈ రెండు చూసుకుంటే మీలో రెండు ఉన్నాయి మీరు అజ్ఞానం చేత ఏదో ఒకదానినే సత్యమని మీరు అనుకుంటున్నారు ఆ రెండో దానిని పరిశీలించాల్సిన అవసరము ఉంటుంది తర్వాత ఇంకొకటి ఉండే దీంట్లో ఇంకో రహస్యం ఉంది అదేమిటంటే మీరు వ్యక్తి అవ్వాలి అంటే మీరు ఆలోచించండి పెద్దలు మీరు వ్యక్తి ఒక ఫలానా వ్యక్తి అవ్వడం అంటే కియ భావంలో పడిపోవడం ఆ కిల్యభావము మీకు కలగాలి అంటే చుట్టూ జగత్తు ఉండాలి జగత్తు లేదే మీకు కిలయభావం కలగదు ఏమంటే ఆ జగత్తు భిన్నంగా నేనున్నాను దట్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ తర్వాత ఆ జగత్తుతో ఏదో ఒక రిలేషన్ మీకు ఉండాలి సో యూ నీడ్ ది వర్ల్డ్ అండ్ రిలేషన్ విత్ దట్ వరల్డ్ అండ్ వెన్ యూ ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ రిలేషన్ యువరే కిల్య భావంలో పడిపోతారు ఇప్పుడు ఎదుర్కొన్న ఒక స్త్రీ నిలబడి ఈమె నా భార్య అప్పుడు యువరే భర్త సపోజ్ జగత్తు లేదనుకోండి జగత్తు లేదంటే జగత్తులో భార్య లేదు అప్పుడు మీరు భర్త అనేవరు అంచేత నేను నిద్రలో మీరు భర్త కాదు ధ్యానంలో భర్త కాదు భర్త ఎప్పుడవుతారంటే జగత్తు ఉండాలి జగత్తుందంటే జగత్తుంది ఆ జగత్తులో ఇల్లుంది మీ ఊరు మీ ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక మనిషి భార్య అనే మనిషి ఉంది విత్ రిఫరెన్స్ టు దాట్ ఇన్ రిలేషన్ టు దాట్ మీరు భర్త్ అవుతారు ఓ కొడుకు కూతురు ఉంటే ఇన్ రిలేషన్ టు దాట్ మీరు తండ్రి అవుతారు ఒక కర్మ ఉన్నది కర్మ జగత్తులో ఉంటుంది ఇన్ రిలేషన్ టు దాట్ మీరు ఖర్త్ అవుతారు భోగం జగత్తులో ఉంటుంది ఇన్ రిలేషన్ టు దాట్ మీరు భోక్త అవుతారు పుణ్యకర్మ పాపకర్మ ఇన్ రిలేషన్ టు దాట్ మీరు పుణ్యాత్ములు పాపాత్ములు అవుతారు స్వర్గం ఇన్ రిలేషన్ టు దాట్ యు బికమ్ సంథింగ్ అంటే ఇప్పుడు మీరు రిలేషన్ అన్నది రిలేటివ్ స్టేటస్ రిలేటివ్ స్టేటస్ అన్నది ఆ రిలేషన్ ఉన్నప్పుడు ఉంది లేనప్పుడు లేదు మీరు అబ్సల్యూట్లీ వాట్ ఆర్ యూ నేను అబ్సల్యూట్ స్టెమ్స్ మీరు యూ ఆర్ నాట్ ఎ పర్సన్ కాబట్టి ఆ వ్యక్తిత్వాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే వ్యక్తిత్వం అనేది జగత్తులో అంతర్గతంగా ఉంటుంది జగత్తులో భాగమై ఉంటుంది మీ స్వరూపంలో భాగం కాదు అది అనాత్మ అంచేతనే అహంకారాన్ని అనాత్మగా వర్ణించారు ఎందుకు అహంకారం అనాత్మలా అవుతుందా నేను కదా అహంకారం అంటే పొరపాటు ఎందుకంటే జగత్తుంటే కానీ అహంకారం ఉండదు జగత్తు ఉండాలి ఆ జగత్తు కంటే భిన్నంగా నేను ఉన్నాననే క్లియభావం ఉండాలి ఓ రిలేషన్ ఉండాలి అప్పుడే అహంకారం ఉంటుంది కాబట్టి ఇది ఈ వ్యక్తిత్వం అనేది ఇట్ ఈజ్ అని ఇమాజినేషన్ అది రియల్ కాదు ఎందుకంటే అది రిలేటివ్ కాబట్టి రియల్ కాదు కనుక ఒక మాటలో చెప్పాలంటే ఎవరండి మీరు ఫలానా వ్యక్తి మీరు అంటున్నారు కదా జగత్తు యొక్క రిలేషన్ పక్కన పెట్టి మీ వ్యక్తిత్వం ఏం నిలబడుతుందో మీరు చెప్పండి ఉదాహరణకి నేను ఫలానా నక్షత్రంలో పుట్టేను అంటే జగత్తును నక్షత్రం లేకపోతే మీ పుట్టుక ఎలా డిఫైన్ అవుతుంది నేను ఫలానా రాశి వాడిని అంటే జగత్తు రాశి లేకపోతే మీ రాశి ఎలా డిఫైన్ అవుతుంది నేను ఫలానా వంశం వాడిని అంటే జగత్తు ఉండాలి అనేక వంశాలు ఉండాలి దాంట్లో ఈ వంశం ఉండాలి దాంట్లో మీరు ఉంటేనే మీరు ఫలానా వంశం వాడు ఫలానా ఊరు అంటే జగత్తు ఉండాలి ఊరు ఉండాలి అప్పుడు ఆ ఊరు మీది ఒక డిఫినేషన్ వస్తుంది సో What you call a vyakti is indeed defined by the world. It is a construct of the jagat. It is not a construct of atma. It is a construct of the jagat. Sarvamo atma chaitanya lo ne prakashishto ne gano ka idhikoda prakashishto ne gano. It is not a construct of atma. It is ajadami jadam anadha. Jadamo anatma. Mahabhuta nyamka raha. అహంకారం కూడా అనాత్మవర్గంలో పడింది కాబట్టి ఓ మైత్రే నీవు అటువంటి ఖిల్యభావము నుండు ఉన్నావు అముష్యాన్వయా అహమితి సఖిల్య భావస్తవా అది నీ యొక్క ఖిళ్య భావము ఓ మైత్రే కార్యకరణ భూతోపాధి సంపర్క భ్రాంతి జనిత ఈ క్రియభావము నీ ఎందు నీకు భ్రాంతి నుంచి పుట్టింది అంటే భ్రాంతి నుంచి పుట్టింది సత్యం అవుదాం తాడు చూసి పాముని భ్రమపడ్డాడు అన్నప్పుడు ఆ పాము ఎక్కడి నుంచి పుట్టింది బుద్ధుడు నుంచి పుట్టింది తాడు నుంచి పుట్టింది లేకపోతే తక్షకుడు వంశంలో పుట్టింది ఇవన్నీ అర్థం లేని మాటలు ఇది భ్రాంతి నుంచి పుట్టింది మీరు భ్రమపడాలి అక్కడి నుంచి పుట్టింది భ్రమణం భ్రమ అని ఒక డెఫినెషను భ్రమణం భ్రమ అంటే ఏంటి మీరు సంసారంలో పరిభ్రమిస్తున్నారు అంటారు సంసారంలో తిరుగుబడుతున్నారు ఎంతకాలం సంసారంలో తిరుగుతాడో తెలుసుగా వీడు ఎంతకాలం భ్రమపడుతూ ఉంటాడో అంతకాలం సంసారంలో తిరుగుతాడు భ్రమణం భ్రమ తల తిరిగి తల తిరిగినప్పుడు ఏమనిపిస్తుంది అన్నీ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది సో భ్రమణం భ్రమ సంసార పరిభ్రమణము అంటే భ్రమపడుతూ ఉండడం భ్రాంతి నుంచి పుట్టింది దాన్ని మరో దారి నుంచి పుట్టింది మరో దారి నుంచి పుట్టింది అనకూడదు భ్రాంతి నుంచి పుట్టింది కాబట్టి దాన్ని భ్రాంతి అని తెలుసుకుంటే ఆ భ్రాంతి తొలగిపోతుంది అప్పుడు సత్యం తెలుస్తుంది కాబట్టి కార్యకరణ భూత ఉపాధి కార్యకరణ భూత ఉపాధి పదనలా ఉండదు అని దానితో సంపర్కము సంపర్కం అంటే తాదాత్మ్యం అవుతుంది తాదాత్మ్య భావాహారం రాశాడు సో అక్కడ తెలుగులో ఏదేశం అదే అదే భూతాంటే కలిగిన అని అర్థం సో ఈ ఉపాధి ఎక్కడి నుంచి వచ్చిందండి కార్యకరణముల నుండి వచ్చింది కార్యకరణములతోటి తాదాత్మ్యాన్ని చెందబట్టి అది కాస్త ఉపాధిగా తయారైంది ఉపాధి అంటే దాని నుంచి భ్రాంతి పుట్టింది సో ఆ భూత కాబట్టి భూత అంటే చూడండి భూత అంటే పంచభూతాలు అవ్వచ్చు భూత అంటే మహద్భూతం అవ్వచ్చు అదేమీ కాదు అది ఆ భూత ఎందుకంటే నాకు గుర్తుంది ఏమిటరా ఈ భూత భాష్యకారుల యొక్క సమాసంలో భూతాన్ని కూర్చుని మధ్యలో ఇది ఏమిటని నేను దాన్ని కొంచెం ఓపికగా పరిశీలించి అక్కడ అర్థం రాసి కలిగిన సంపర్కం అంటే తాదాత్మ్యం సాధా్య భ్రాంతి అదే నేను అనుకోనుట అనే భ్రాంతి ఆ భ్రాంతి నుంచి పుట్టినది కిల్య భావ జనితహాని మహతి భూతిలోకి అన్వయించకూడదు వెనక్కి తీసుకెళ్ళి కిల్య భావాలలోకి అన్వయించాలి తవఖిల్య భావ కాబట్టి చాలా ఓపికగా దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మహాత్ములు నేను ఫలానా వ్యక్తిని నేను ఫలానా వ్యక్తిని అని వీడు గొప్పగా చెప్పుకుంటాడు ఒకప్పుడు విర్రవీగుతాడు కూడా నేను ఫలానా వ్యక్తిని నేను ధనవంతుడను స్పందితుడను గొప్ప వంశము వాడను అని విధంగా విర్రవీగుతాడు కానీ చూడండి ఎవరినైనా తను ప్రేమించిన వ్యక్తి ప్రేమించినా అంటే మానసికంగా ఆధారపడినా అనుకోవచ్చు కూడా అటాచ్డ్ అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి ఆసక్తి కలిగిన వ్యక్తి మరణిస్తే వీడి ఆ వ్యక్తిత్వం అంతా కూడా దుమ్ము దుమ్మిపోతుంది మిగదు అదంతా అప్పుడు నేను ధనవంతున్నాం నేను ల్యాండ్ లాగ్ని నేను బాగా డబ్బు నేను భగవంతుడిని నేను గొప్ప ఇవేమో అనుకోడు బోరు హోర్మోన్ నడుస్తుంది అయ్యో అని పోగొట్టుకున్నాను అంటే ఆ వ్యక్తిత్వం అన్నది నువ్వు ఏ వ్యక్తిని నేనని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావో ఆ వ్యక్తిత్వం అన్నది నేను ఒక ఆయన నిరుగుదను ఆయన ఏదో జుట్టు మేసము తలకట్టు ఇవి అవి చాలా అద్భుతంగా మెయింటైన్ చేసేవారు ఆయన అది ఆయన వ్యక్తిత్వంలో భాగము ఏమండి ఏదో ఏదో ప్రేమించిన వ్యక్తి పోతే గుండు గీచుని వచ్చి కూర్చున్నాడు ఏమైంది వ్యక్తిత్వం పోయింది ఇట్ ఈజ్ దట్ సింపుల్ ఇట్ ఈస్ మనం ఇష్టపడే వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తిత్వము నీరు గారిపోతుంది అమెరికాలో చూశాను నేను ఉద్యోగం పోతే హీ ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్ ఉద్యోగంలో ఒక రకమైన వ్యక్తిత్వం ఒక అథారిటీ ఒక పర్సనాలిటీ ఉంటుంది ఉద్యోగం పోతే ఆ వ్యక్తిత్వం అంతా కూడా గాల్లో కలిసిపోయింది అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ పర్సనాలిటీ అనేది చాలా వలనరబుల్గా ఉంటుంది తర్వాత ఇంకో మాట అన్నారు మహాత్ములు మీరు రోడ్డు మీద ఎలా నడిచి వెళ్తూ ఉంటారు ఆటోవాడు వెళ్ళేప్పుడు నేను మహాపండితుణ్ణి అక్కడ సభకి ఇప్పుడు అధ్యక్ష స్థానాన్ని అవలంబించబోతున్నాను అని నడిచి వెళ్తూ ఉంటాడు ఆటోవాడు ఏం చేస్తాడో కృష్ణ ఏ పంతులు తప్ప ఒక తోపు తోసేసి వెళ్ళిపోతాడు అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ వ్యక్తిత్వంలో క్షణంలో అది మీరు గారిపోతుంది అయ్యి అయ్యి నేను ఏది మిగతా ఒక్క ఇన్సల్ట్ తాలో మీ వ్యక్తిత్వాన్ని బ్రేక్ చేసే అవతల పారాయడానికి సో ఈ విధంగా మనకున్న మన మీద మనకున్నటువంటి ఏ పరిచ్ఛన్న భావము కిలయభావము కలదో అది సుతరాము అసత్యము దాంట్లో ఏమీ వాస్తవికత లేదు దీన్ని మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా